అల్లుతావా ఎటువంటి బుట్ట నీ దగ్గరుంది కదా ఒకటి పూసల బుట్ట అటువంటిది ఇదేనా అవును ఇదే ఇటువంటి బుట్టే నాకు కూడా అల్లు పూసలు వైరు కొంటాను అల్లటన్ నువ్వు కూడా నేర్చుకో నాలుగల్లితే అదే వస్తుంది నేను అల్లినని బుట్టలు మన వాళ్లలో ఎవ్వరూ అల్లలేదనుకుంటాను అవును నువ్వు నేర్పు నేర్చుకుంటాను నేర్పటానికేముంది నేనల్లుతున్నప్పుడు జాగ్రత్తగా చూడు అలాగే వైరెంత కావాలి ఆరుండలు చాలు వైరు కొనేటప్పుడు జాగ్రత్తగా చూడు కిందటిసారి నేను సరళకల్లినప్పుడు అది మంచి వైరు తేలేదు పైగా తక్కువ తెచ్చింది కొట్టువాడు అడిగినంత ఇచ్చినట్లు లేదు దాన్ని బాగా మోసం చేశాడు అయితే నువ్వుగూడా రా కొందాం ఇప్పుడు నీకే రంగు కావాలి పశుపచ్చగాని నీలంగాని బాగుంటుంది ఇప్పుడో ఆ రంగు వైర్లు దొరుకుతున్నట్లు లేదు తెలుపుగాని నలుపుగాని బాగుంటుంది నల్లవైరు చౌకగూడా ఎరుపు కూడా బాగానే ఉంటుంది అలాగే ఏదో ఒకటి తీసుకుందాం రా ఇదిగో నా దగ్గర ఉన్న వైరు ఇది దీన్ని కొలు నువ్వు కొలిచేలోగా వస్తాను వెళ్దాం Listen and repeat. Start. Suguna, nākākā būtta alu tāvā? Suguna, nākākā būtta alu tāvā? E'tu vantti būtta? E'tu vantti būtta? Nī dhaggaru nthi gada ava kattī? నీ దగ్గరుంది కదా ఒకటి పూసల బుట్ట పూసల బుట్ట ఇటువంటి బుట్టే నాకు కూడా అల్లు ఇటువంటి బుట్టే నాకు కూడా అల్లు పూసలు వైరు కొంటాను పూసలు వైరు కొంటాను నువ్వు కూడా నేర్చుకో అల్లటన్ నువ్వు కూడా నేర్చుకో నాలుగు అల్లితే అదే వస్తుంది నాలు లితే అదే వస్తుంది నేను అల్లినన్ని బుట్టలు మన వాళ్లలో ఎవ్వరూ అల్లలేదనుకుంటాను నేను అల్లినన్ని బుట్టలు మన వాళ్లలో ఎవ్వరూ అల్లలేదనుకుంటాను అవును నువ్వు నేర్పు నేర్చుకుంటాను నువ్వు నేర్పు నేర్చుకుంటాను నేర్పటానికి ఏముంది నేర్పటానికి ఏముంది నేను అల్లుతున్నప్పుడు జాగ్రత్తగా చూడు నేను అల్లుతున్నప్పుడు జాగ్రత్తగా చూడు అలాగే అలాగే వైరెంత కావాలి వైరెంత కావాలి చాలు ఉండలు చాలు వైరు కొనేటప్పుడు జాగ్రత్తగా చూడు కిందటిసారి నేను సరళ కల్లినప్పుడు అతి మంచి వైరు తేలేదు కిందటిసారి నేను సరళకు అల్లినప్పుడు అది మంచి వైరు తేలేదు పైగా తక్కువ తెచ్చింది పైగా తక్కువ తెచ్చింది కొట్టువాడు అడిగినంత ఇచ్చినట్లు లేదు కొట్టువాడు అడిగినంత ఇచ్చినట్లు లేదు దాన్ని బాగా మోసం చేశాడు దాన్ని బాగా మోసం చేశాడు అయితే నువ్వు రా కొందాం నువ్వు రా కొందాం ఇప్పుడు నీకు ఏ రంగు కావాలి ఇప్పుడు నీకు ఏ రంగు కావాలి గాని పశుపచ్చగాని గాని బాగుంటుంది పసు పచ్చగాని నీలం గాని బాగుంటుంది ఇప్పుడు ఆ రంగు వైర్లు దొరుకుతున్నట్లు లేదు ఇప్పుడు ఆ రంగు వైర్లు దొరుకుతున్నట్లు లేదు తెలుపుగాని గాని బాగుంటుంది తెలుపుగాని నలుపుగాని బాగుంటుంది నల్ల వైరు చౌక కూడా నల్ల వైరు చౌక కూడా ఎరుపు కూడా బాగానే ఉంటుంది ఎరుపు కూడా బాగానే ఉంటుంది అలాగే ఏదో ఒకటి తీసుకుందాం రాదో ఒకటి తీసుకుందాం రా ఇదిగో నా దగ్గరున్న వైరు ఇది ఇదిగో నా దగ్గర ఉన్న వైరు ఇది దీన్ని కొలు దీన్ని కొలు నువ్వు కొలిచేలోగా వస్తాను వెళ్దాం నువ్వు కొలిచేలోగా వస్తాను వెళ్దాం నేను చదివినన్ని పుస్తకాలు ఎవరూ చదవలేదు నేను చదివినన్ని పుస్తకాలు ఎవరూ చదవలేదు నేను చూసినన్ని సినిమాలు ఎవరూ చూడలేదు నేను చూసినన్ని సినిమాలు ఎవరూ చూడలేదు నేను చేసినంత పని ఎవరూ చెయ్యలేదు రవి నడిచినంత దూరం ఎవరూ నడవలేదు రవి నడిచినంత దూరం ఎవరూ నడవలేదు సుశీల ఈ బుట్ట అల్లినప్పుడు నేను ఊరికి వెళ్లాను సుశీల ఈ బుట్ట అల్లినప్పుడు నేను ఊరికి వెళ్లాను సుశీల బుట్ట అల్లుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను సుశీల బుట్ట అల్లుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను రవి పాట పాడేటప్పుడు నన్ను కూడా పిలవండి ట పాడేటప్పుడు నన్ను కూడా పిలవండి శర్మ నిన్న వచ్చినట్లు లేడు శర్మ నిన్న వచ్చినట్లు లేడు లక్ష్మి ఇప్పుడు సరళతో మాట్లాడుతున్నట్లు లేదు లక్ష్మి ఇప్పుడు సరళతో మాట్లాడుతున్నట్లు లేదు సాయంత్రం మన క్లాసు జరిగేటట్లు లేదు సాయంత్రం మన క్లాసు జరిగేటట్లు లేదు కమల వచ్చేలోగా విమలను పాఠం రాయమనండి కమల వచ్చేలోగా విమలను పాఠం రాయమనండి నువ్వు పాఠం చదివేలోగా నేను అన్నం తింటాను నువ్వు పాఠం చదివేలోగా నేను అన్నం తింటాను డ్రిల్. అల్లలేదు. ఎవరు అల్లలేదనుకుంటాను మన వాళ్ళల్లో మన వాళ్ళల్లో ఎవరు అల్లలేదు అనుకుంటాను బుట్టలు మన వాళ్లలో ఎవరూ అల్లలేదు అనుకుంటాను నేనల్లినన్ని బుట్టలు మన వాళ్లలో ఎవరూ అల్లలేదనుకుంటాను విను జాగ్రత్తగా విను చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విను పాఠం పాఠం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విను మాస్టర్ గారు మాస్టర్ గారు పాఠం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విను క్లాసులో క్లాసులో మాస్టర్ గారు పాఠం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా విను సబ్స్టిట్యూషన్ కమల మాట్లాడినప్పుడు నాకు కోపం వచ్చింది అడుగు కమల అడిగినప్పుడు నాకు కోపం వచ్చింది చూడు కమల చూసినప్పుడు నాకు కోపం వచ్చింది రామల వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది రాయి కమల రాసినప్పుడు నాకు కోపం వచ్చింది నేను నడుస్తున్నప్పుడు మీరు నడవకండి నేను రాస్తున్నప్పుడు మీరు రాయకండి తిను నేను తింటున్నప్పుడు మీరు తినకండి సినిమాకు వెళ్లేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవటం మంచిది పో సినిమాకు పోయేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవటం మంచిది పాఠం చదివేటప్పుడు అటు ఇటు చూడటం మంచిది కాదు రాయి పాఠం రాసేటప్పుడు అటు ఇటు చూడటం మంచిది కాదు స్కూలుకు కు పోయేటప్పుడు పుస్తకాలు తీసుకోండి రా స్కూలుకు కు వచ్చేటప్పుడు పుస్తకాలు తీసుకోండి పుస్తకాలు చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి పుస్తకాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి ఎక్స్పాన్షన్ డ్రిల్ నేను వస్తాను నువ్వు కొలుచ్ నేను నువ్వు వస్తాను వస్తానుగా పాఠం చదువుతుంది కమల పాటలు పాడుతుంది వంట కా కమల వంట అయ్యేలోగా పాటలు పాడుతుంది నారాయణ కాలుస్తాడు నారాయణ కాఫీ చేసే చేసేలోగా బ్రెడ్ కాలుస్తాడు రెస్పాన్స్ డ్రిల్ నేను ఎన్ని బుట్టలు తీసుకురాను రవి రవి అల్లు ఎన్ని పుస్తకాలు కొనను కొను రమ ఎన్ని పూలు కొయ్యాలి అరుణాడుగు అరుణ అడిగినన్ని పూలు కొయ్యాలి అతను ఎన్ని ఉంగరాలు పెట్టుకుంటాడు నువ్వు నువ్వు ఇచ్చినన్ని ఉంగరాలు పెట్టుకుంటాడు నేను ఎంత పంచదార ఇవ్వను అక్కడ ఉండు నువ్వు అక్కడ ఉన్నంత పంచదార ఇవ్వు అతను ఎంత ఎంతసేపు నిల్చోవాలి రవి అతను రవి నిల్చోమన్నంత సేపు నిల్చోవాలి నువ్వు ఎంత ఉప్మా తింటావు ఆమె తే నేను ఆమె తెచ్చినంత ఉప్మా తింటాను కొట్టువాడికి ఎంత డబ్బు వాడు అడుగువాడికి వాడు అడిగినంత డబ్బు ఇవ్వాలి శర్మ వచ్చినట్లు లేడు సరోజ అన్నం తినదా సరోజ అన్నం తిన్నట్లు లేదు పాప నిద్రపోయిందాప ని శర్మ వస్తున్నట్లున్నాడు గదు ఇంకా పాడుతున్నట్లు ఉంది కదా ఇంకా మోహన్ బయలుదేరుతున్నట్లు ఇంకా మోహన్ బయలుదేరుతున్నట్లు లేడు సినిమాకు లుస్తున్నట్లున్నారు ఇంకా లేరు ఈ సంవత్సరం గోపి పాస్ అవుతాడా ఈ సంవత్సరం గోపి పాస్ అయ్యేటట్లు లేడు ఆయన మనం ఇచ్చే పుస్తకం తీసుకునేటట్లు లేడు రేపు శర్మ బల్లలు తుడుస్తాడా రేపు శర్మ బల్లలు తుడిచేటట్లు లేడు నేను చెప్పినట్లు రవి గోపిని కలుస్తాడా నువ్వు చెప్పినట్లు రవి గోపిని కలిసేటట్లు లేడు అతను మోసం చేస్తాడా అతను మోసం చేసేటట్లు లేడు